ీ నమే ఓ శ్రుతుస్మతిపురాణేఘమశంకరం లోపశంకర ఓం సహనా సహనం కరమా శాంతిశాశాంతి సత్యమాతు అము ఎజాము ఎజేతీ ఏకైకం దేవం ఏకస్వ సాే దేవా దేవాలయాల్లో పెట్టాల్సిన వాక్యం మీరు ఏదైనా కర్మ ప్రకరణలో ఉద్దేశాలకు వెళ్ళినట్లయితే అక్కడ అమున్య అమూన్యజ అని ఆయా దేవతా విశేషములను పేరు చెప్పి ఈ దేవతను ఆరాధించుడు ఈ దేవతను ఆరాధించుడు అని చెప్తారు ఈ దేవత వేరు ఆ దేవత లేరు అన్నట్లే చెప్తారు కానీ ఈ ప్రజాపతి యొక్క వివిధ రూపంలో ఈ దేవతలందరూ కూడా నిజానికి దేవతలందరూ ఈ ప్రజాపతి లేదు అని అంటున్నారు అందుకే ప్రజాపతి సంసారీగా లేకపోతే పరమాత్మయా అసో అని నేను అంశాలు అలాగే సందేహం ఎందుకు వచ్చిందంటే కొన్ని సందర్భాల్లో సంసారిగా కనపడతారు మరి కొన్ని సందర్భ ఆ ప్రజాపతి మరికొన్ని సందర్భాల్లో జ్ఞానిలాగా హాస్య కాబట్టి అలాగే వాక్యాలు ఉంటాయి దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు ఇంద్రుడు ఈ సమస్య ప్రజానికి కట్టాల మిగతా నేవతలకు కూడా పెట్టచ్చు ఈ సమస్య ఇంద్రుడు సంసారయా లేకపోతే పరమాత్మయ ప్రాతబ్దనే రాతబ్దనికాధికరణ సో ప్రతబ్దనుడు అని ఆయన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానాన్ని బోధించుకున్న కథోపనిషత్తులో నచికేతసుడు యమహనుడు అదేవి కృష్ణ కోరుతారు సరిగ్గా అదేవిధంగా రతనుడు అనే మహారాజు ఇంద్రుణ్ణి నాకు మీరు బ్రహ్మజ్ఞానాన్ని బోధించమని అడుగుతాడు ఇంద్రుడు బోధిస్తాడు ఆ ఉపనిషత్తులంతా ఇంద్రుడు అచారడు అక్కడ కాబట్టి ఇంద్రుడు జ్ఞాని కానీ మీరు కథలో ముఖ్యంగా కథలు పురాణాల్లో ఇంద్రుడు సినిమాల్లో ఇంద్రుడు ఉన్నాడు జనులకు ఏ ఇంద్రుడు తెలుసు సినిమాలో ఇంద్రుడే తెలుసు సినిమాలో ఇంద్రుడు పాత్ర ఎవరు పోషిస్తాడు చెప్పండి జనరాల రాజధాని కానీ ముక్కాముల కానీ అంటే ఇంద్రుడు ఖైక్ వినలు రిసీవ్ సగ వినలు సగ పోషిస్తే పూర్తి వినలు ముక్కాములు పోషిస్తే పార్టీ చేసి తమకి సంసారైనా ఇప్పుడు ఇంద్రులంతకీ సంసారయ్యా పరమార్థ కానీ ఇంద్రుడికి ఉంది సమస్య అజ్ఞకి వస్తుంది అందరికీ వస్తుంది సో పురాణాలు అలాగే వస్తాయి ఇప్పుడు ఏమి పూర్వపక్ష ఏంటంటే అత ఏం విరుద్ధానుపత్తే సామాణ్య వ్యాఘాత ఇ ఈ విధంగా వేరే లోనే కొన్ని వాక్యాలు ప్రజానికి గాను పరమాత్మలప్పుడు కాను మరికొన్ని వాక్యములు ఆయనే సంసార్య అన్నట్టుగాను ప్రస్తావిస్తున్నాయి కనుక పరస్పర విరుద్ధంగా ఎక్కడైతే పరస్పర విరోధం ఉంటుందో దాన్ని అప్రమాణంలో కొట్టి పారాయాల్సి ఉంటుంది కన్సిస్టెన్సీ ఉండదు ఓ రోజు లేకపోతే ఇంకో రోజు కన్సిస్టెన్సీ ఉందా పరస్పర విరోధం ఉండకూడదు అటువంటి విరోధం కనబడుతోంది కనుక ఈ మంత్రములకు ఈ స్ఫూర్తి వాక్యాలు కూడా అలాగే ఉన్నాయి కనుక వీటికి ప్రామాణ్యము లేదు లేదు అథెంటిక్ కాదు అని కోరుకుంటుంది అంటే సరికాదు ఎందుకంటే కల్పనాంత రూపబడితే అది విదోహం ఏమీ లేదు విదోహం ఉంటే అప్రామాణ్యమే విద్రోహం ఉండకూడదు విదోహం విరోధంలో ఓ రోజు రిజర్వ్ చేసేసి ఆ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసేసిన తర్వాత మొన్నటి వెళ్ళి నేను రిజర్వ్ చేసేది అంటే అలాగా ఓ రోజు లేదో ఓ రోజు లేదో అది అప్రమాణం కాబట్టి విరోధం ఉంటే అప్రమాణం ఈ మంత్రాల్లో విరోధం ఉండడానికి లేదు అది అదేంటండి పైన మీరే చూపించేది ఒకటిగా చెప్పినట్టుగా అంటే కల్పనాంతర ఉపత్తి అని ఒక సందర్భంలో పరమాత్మ మనం కలపొచ్చు ఒక సందర్భంలో హిరణ్యగర్థుడు పరమాత్మే మరి ఒక సందర్భంలో సంసారి అని రెండు రకములుగాను కల్పించటకు అవకాశము కావచ్చు కల్పన కల్పన అంటే వివక్ష రెండు సందర్భాల్లోనూ మీరు కల్పించడానికి అవకాశము మారావు అలాగే ఉంటుంది వివక్షను బట్టి మారిపోతుంది అదే మరి వివరిస్తారు కానీ అది సంగ్రహ వాక్యం అది ఇప్పుడు వివరించబోతున్నారు బాగున్నారా అది అయితే ఆ వివరాలు ఎట్లంటే ఉపాధి విశేష సంబంధాలు విశేష కల్పనాంతరముపే మీరు ఉపాధి అవుతుంది ఆ ఉపాధిని బట్టి విశేషంగా అంటే తేడాగా మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉంటాడా చల్లగా మెలిసిపోతూ ఉంటాడా అని అడిగేట ఇలాగా ఉంటాడు అలాగా ఉంటాడు అని చెప్పారనుకోండి అది తప్పకుండా అవధిని బట్టి ఉదయము ఉదయించే సూర్యుడు మధ్యాహ్న సూర్యుడు అని అక్కడ ఉదయించుక మధ్యాహ్న కాలము అనే ఉపాధిని మార్చేపటికి అదే సూర్యుడు ఒక ఉపాధి చెరగా ఉన్నట్టు మరి ఒక ఉపాధి ఉపాధిని బట్టి ఉపాధిలో తేడా వస్తే ఒకే తత్వము రెండు రకములుగా మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది సరిగ్గా అదే పరిస్థితి పరమాత్మ అవి హిరణ్య గర్భుని విషయంలో కూడా కుదురుతుంది కాబట్టి ఓ సందర్భంలో హిరణ్య గర్భుడు సంసారని మరో సందర్భంలో హిరణ్య గర్భుడు అసంసారణి చెప్పవచ్చు ఇప్పుడు నేను నిద్రపోతున్నారు మీలో సంసారత్వమే ఉన్నది మీరు వెళ్ళి పరమాత్మ వచ్చి విలీనం నేను ఇతరులు వేసుకొని ఇది నా ఇండు వీళ్ళు నా వాళ్ళు మొదలుపెట్టారనుకోండి అంటే తుప్పూ ఉన్న వాళ్ళని ప్రేమించమని చెప్పారు తప్ప వాళ్ళని నా వాళ్ళు అని చెప్పి వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళని డామినేట్ చేయమని చెప్పారని అక్కడ మనం చేస్తున్నాను ప్రేమించమన్నాను దేకన్నా డిమాండ్ చేసి డామినేట్ చేయమని చెప్పలేదు వీడు ఆ పని చేస్తాడు ఇది చేసుకొని ఏమవుతాడు సంసారం అవుతాడు వాళ్ళు అని అనుకోవడం వల్ల సంసారం అవుతాడు ధ్యానంలో కూర్పుతున్నాడు భావశూన్య సద్భావృష్ అన్నారు మహర్షులు రామాక సంకల్పములు లేని భావశూన్య సంకల్పములన్నీ జాతిపోతే ఏం జరుగుతుంది సద్భావ నిలుతుంది అంటే సన్నిష్ఠ సద్రూపంగా నిలిచి ఉండుట సద్ సద్రూపంగా భావ ఉట అది చక్కని నిష్ట స్థితి అది పరమాత్మ ఏది భావశూన్య స ఉపదేశం అదే పరమాత్మంటారు కాబట్టి మీరు భావశూన్య సద్భావములందు చక్కగా నిలిచి పరమాత్మ స్థిమ ఉన్నారు ఇది నాది అది సంసార విషయాన్ని అన్నింటినీ వ్యక్తి మీరు అదే మీరు సంసారి అయినాడు సత్వవంశీ అని చెప్పినప్పుడు నేను ఏక ఏక ఏవం నేను స్టేటకేటం అజ్ఞానమే లేకపోవడమే ఇంత పండితుండమో ఇంత పండితుడమో అనే పొగరు మోపు స్టేటకేటం కాదు తత్తుతో అధ్యయనం ఆ ఉపాధి విశేషమైన జాగ్రత్త స్టేటకేటంకు పరమాత్మకు అభ్యయ్యం ఉపాధి మీరు అలగా అది ఉంది అంటే మనైతే సంసారం కాబట్టి ఉపాధిలో తేడాని అదే హృదయదర్థుడు సంజాతి అని మరి ఉపాధిని మార్చి అదే హృదయదర్థుడు పరమాత్మని మీరు చెప్పడానికే అవకాశము ఉంటుంది అందులో ఇలాగా అలా చెప్పలే చెప్పచ్చు దానికి ఒక దృష్టాంతం ఆసీమో దూరం మలామదం దేవం ఇది కఠోపనిషత్తులో ఉంది ఈ మధ్య కాకినాడలో ప్రభోపనిషత్తులో వచ్చింది శ్లోకం దీన్ని అంటే లోకంలో నేను ఎవరిలో విమర్శన అభిప్రాయం కాదు లోకంలో ఉన్నటువంటి అజ్ఞానము యొక్క విలాసం చూసి ఒకంత ఆశ్చర్యపడ్డాం ఒకంత సందర్భ ఒకంత చిత్రం విచిత్రం అని పడ్డాం ఇంకొకప్పుడు కొంచెం ఆలోచన ఇవన్నీ కలగాపూర్వకంగా ఉంటాయి నా సందర్భంలో మీరు ఆ విధంగా అర్థం తెచ్చుకోండి నేను ఒక పుస్తకం చూశాను కథ ఉపనిషత్తు కథ యోగము అనే పుస్తకం మీకు కథ యోగం ఎందుకు కథ ఉపనిషత్తులు ఉంటే కథయోగము అంటే కథోపనిషత్తులో యోగానికి సంబంధించిన అంశాలను చెకప్ చేసి వాటిని వివరిస్తూ పుష్పం అనమాట అంటే మళ్ళీ అదొకటి కథ కఠోపనిషత్తులో యోగం యోగం అంటే ఏ యోగము అంత కల్పన ఇప్పుడు ఇక్కడి నుంచి ఆకాశంలో వెళ్ళడం ఆకాశ కనము అది ఒకనొక యోగ సిద్ధి కఠయోగము చేసినట్లయితే ఫలానా ఎక్కడో ధ్యానము చేస్తే ఆ సిద్ధి లభిస్తుంది అనే పుస్తకాలు రాసిపెట్టుకోవాలి వస్తూ ఉన్నావు సో అది అది ఎలా రాసేటంటే ఏం జరిగిన నేను ఒక టీవీలో ప్రోగ్రామ్ చూశాను దాంట్లో ఆయన చెప్తున్నాడు నువ్వు ఓ తీసుకో అది ఏడు సెంటీమీటర్లు ఉండాలి కరెక్ట్ గా అంటే సైట్ ఉండాలి ఏం ఎందుకు అలాగే దాంట్లో ఓ తల నిలుకృత తీసుకుంటు ఎందుకు ఎలకృత్యూ మీరు పిచ్చి పూల ఇదేమీ ఉపన్యాసండి అప్పుడు దాంట్లో కుంకుమ పసుపు పెట్టారు నీకు ఎన్ని రోజుల్లో నీ కోరిక తీరాలో నువ్వు ఫిక్స్ చేసుకొని దాన్ని రాయండి అక్కడ రాయి తొంభై రోజులు అని రోజులు రోజులు రాయకు ఎందుకంటే కోరికలు తీరడానికి టైం పడుతుంది కొంచెం వ్యవహారం ఉండాలి కాబట్టి తొంభై రోజులలో నూట ఇరవై రోజులలో రాయి రాసి ఇప్పుడు నేను మంత్రం చెప్తాను ఆ మంత్రం కూడా కాగితం మీద రాయి రాసి దాన్ని మరొక పెట్టి ఇంకో కవర్ లో పెట్టి నాకు పంపించాను పంపిస్తే నేను దానికి ఏదో చేస్తాను దానికి ఏదో పూజ ఏదో చేస్తాను నీకు ఆ కోరిక అన్ని రోజుల్లో ఇంకా ఎలా ఉండేది నీకు ఏమైనా నచ్చుబాటు అయిందా మీకు నేను ఢిల్లీ నుంచి చూపే అవుతాను ఇది టీవీలో పెద్ద పెద్ద ఇంపార్టెంట్ ఛానల్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఆ ఆధ్యాత్మిక టీవీలో యొక్క స్థాయి అంతగా దిగదారి ఉన్నాయి ఈ హఠ యోగ కథ యోగం హఠయోగంగా ఉంది కథ యోగం యోగులు ఇక్కడ కూర్చుండగానే ఈ శ్లోకానికి ఆ రకంగా అర్థం చెప్పడం అది శాస్త్రాన్ని అవహేళన చేయటము ఆసీనో దూరం లేదైతే అంటే అదే అర్థార్థాన్ని మీకు అదా చేసింది అర్థం శివ శివ ఇలాంటి అర్థాన్ని చెప్పడం తప తప్పండి మరి తప్పుడు ఏమి దూరం వదిలి యోగి ఇక్కడ ఢిల్లీ వెళ్ళిపోతాడు ఇక్కడ కూర్చుని ఉండగా కథల్లో అలాగే కూర్చుని ఉంటాడు ఢిల్లీ వెళ్ళిపోతాడు ఢిల్లీలో భక్తుడు ఇంటికి వెళ్లి వాళ్ళు అప్పుడే టిఫిన్ ఉప్మా కూడి ఉప్మా తెచ్చుకున్నాడు ఆ టిఫిన్ తిని ఆశీర్వదించి పల్లెట్టు పోస్తాడు ఇక్కడ కూర్చుని ఉంటాడు ఇది పఠోపన్న శక్తులు ఇటువంటి యోగాన్ని ఆ యమధర్మరాజు గారు నా శయత్తు పోషించోగి క్షయామో యాచిస్తారు సహా నిద్రపోతాడు మీరు మాముగా ఆయన దేవుడులో నిద్రపోతారు మీరు దేవుడు బట్టే మీరు కాలం వేసేసుకోవచ్చు పరీక్ష చేయడం కోసం మీరు రాత్రి నిద్ర లేచినప్పుడు చూస్తే ఆయన అక్కడే గురుగతి నిద్రపోతున్నారు కానీ ఆయన అదే అర్ధరాత్రిలో ముగ్గురు ఒక ఆయన బాంబే ఒక ఆయన న్యూయార్క్ ఒక ఆయన ఏమో ఢిల్లీ కలిసి వాళ్ళ కోరికను తీర్చి వచ్చారు అని అర్థం కాదు కష్టం మొదల మృదన్ దైవం మొదలైవ జాత పరస్థితి గురించి మాట్లాడతాడు దాని గురించి ఏం చెప్పాలి ఎందుకంటే దాంతో పెట్టి గారికి ఒక ఆయన నా వచ్చి అంటాడు నేను బాబా గారి భక్తుడినండి నేను పూజలో కూర్చుని శాంత్ సిక్స్ లో ఒక ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నాకు ఫోన్ చేస్తే నేను పూజలో కూర్చుంటే క్యాన్సర్ వ్యాప్తి తగ్గిపోయింది నాతో చెప్పేదాన్ని నేను ఆయనకి ఏమే మీరు ఈ వేషాలని కట్టి పెట్టి మీరు అరవై ఏళ్ళ లెక్క వయస్సు మీదే లెక్క మహాపురుషులు వేదాలు అరవై యాభై ఉంటాయి వయస్సులో మీరు ఈ పూజలు ఈ ఉపాసనలు ఈ వేషాలు మీ కట్టి పెట్టండి కట్టి పెట్టి మీరు రామశబ్ద్రం వచ్చిన కాదు రామశబ్ద్రం దగ్గర నుంచి ఇంకో చె అలా చెప్పాలి అదే నాకు రాబో చెప్తా అది ఒకరు పెట్టి చెప్తాను ఫోనండి ఒక ఉంటుంది నేను ఆయన కదా మాట నాకు ఫోన్ చేసి వచ్చాడు చదువుతున్నా తర్వాత రేపు అక్టోబర్ లో చిన్న విషయంలో రెండేళ్ల కోర్సులు స్టార్ట్ అవుతాడు దానికి రిజిస్ట్రీ చేసుకొని వీళ్ళక్కడ స్వరూపం అయినా అర్థం స్వరూపం వాళ్ళు చెప్పిన స్వరూపం వాళ్ళ తప్ప ఉదా అమ స్వరూపం ఈ లోపల సంస్కృతాన్ని మన సంస్కృతం అర్థమైతే రూపం మిమ్మల్ని అది కర్ణాలు అడగద్దు ఎందుకంటే నేను బెస్ట్ శాస్త్రీ టైం మనకు లేదు నా దగ్గర ఎవరో విద్యార్థులు ఈ అక్రమలు అయినా కూడా మీకు ఎవరైనా వస్తుందో అడగడానికి పర్వాలేదు ఎవరిలో మరొకరిగా తప్పకూడదు ఖర్చు దొరకకపోవచ్చు నేను ఎక్కడ చూపుతూ ఉంటాను కాబట్టి మీరు జగ్గ చదువుకోండి అందుకే ఆయన ఒకటి మీద ముప్పై తో బంగారం ఉంది ఈ బంగారం ఉంటే ఎవరికైనా ఇచ్చే జరగను మొట్టమొదటి మీటింగ్ లోనే నేను చెప్తే మనసు కష్టం వస్తారేమో నేను చెప్పలే ఈ రకంగా ఇక్కడ కూర్చుంటే అక్కడ క్యాన్సర్ తగ్గిందా ఏమైంది జనాన్ని ఈ విధంగా ఎంతడు తగ్గుతాయి కానీ మీరు మీరు బాబా గారు పూర్తి చేస్తే ఆయన ఎవరకు క్యాన్సర్ తగ్గింది ఆ బాబా గారే ఎప్పుడు చెప్పలేదు అలాగే వీటిలో ఊహా ఈ ఉత్తరం అలాగే దీన్ని వ్యాఖ్యానం చేసే వాళ్ళు లోకంలో ఉన్నారని మీరు ఎప్పుడు ఊహించడం కూడా ఊహించాలి ఈ కథయోగం అని ఒకసారి వాళ్ళు చూపిస్తే అనుకోనిటువంటి అర్థాన్ని చెప్పారు నాకు సర్వ ప్రమాణ విరుద్ధమైనటువంటి అర్థాన్ని పదవాక్య ప్రమాణములకు విరుద్ధంగా అర్థాన్ని చెప్పడం చాలా అతీనో దూరం కూడా చెప్పి అంటే ఆ ఆత్మతత్వమును వర్ణిస్తూ ఉన్నాడు పరస్పర విరుద్ధములైన ధర్మములను తన ఎందుకు కలిగి దీనిని తెలుసుకోవడం చాలా కష్టము మొదన్య కహా జ్ఞాపం అర్హతి నేను కట్టిస్తే నేను మీరు కథా సందర్భంలో దానికి ఆధ్యాత్మికమైన అర్థం మదన్య మధ్యదానికి ఎప్పుడు కూడా ప్రత్యేకాత్మ అర్థం కాబట్టి ప్రత్యేకాత్మస్వరూపంగా మీరు మించి ఉన్నప్పుడు అనుభవానికి రావాల్సిన విషయమే తప్ప సంసారిగా నేను పరిచ్ఛన్నమైన దేహాభిమానంతోనే భవనాన్ని నేను ఫలానాన్ని అనుకుంటూ ఉన్నంత కాలము మీకు ఎవరికీ అనుభవానికి రాదు మదన్య సహాయ్యాత్మగతి ఎందుకంటే ఈ ఆత్మతత్వము అనేకమైన విరుద్ధ ధర్మములను కలిగి ఉన్నట్లుగా మీ సంకత్వం అవుతుంది ఉదాహరణకి మీరు ధ్యానంలో కూర్చున్నా చెప్పాలి ధ్యానంలో కూర్చున్నప్పుడు స్థితి ఆ సంకల్పరహిత స్థితిలో మీరు సద్రూపంగా ఉంటారు అప్పుడు ఆసీనా అని అర్థం మీరు సన్నిష్ఠుడై సద్రూపుడై ఉంటారు ఈ లోకంలో మనస్సు మళ్ళీ కదలడం ప్రారంభిస్తుంది కదలడం ప్రారంభించినప్పుడు మీకు వారాణియో ఢిల్లీయో ఏదో కూర్చోదు గుర్తొచ్చిందంటే మనస్సు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయారు మనసు వెళ్ళిపోయిందంటే మీరు వెళ్ళిపోయారని కూడా అక్కడికి వెళ్ళిపోయారు భావన చేస్తూ కూర్చున్నారు సో ఇక్కడే కూర్చున్నారు కానీ మనస్సు యొక్క ఉపాధించాక ఇంకోటికి వెళ్ళిపోయారు ఇప్పుడు మనస్సు వారాణి వెళ్ళింది కదా అని ఆత్మ ఇక్కడే ఉందా లేదా ఇక్కడే ఉంది ఆ సైత కానీ మనస్సు ఎక్కడుంటే అక్కడ ఆత్మ చైతన్యం అధిష్టానంగా ఆత్మ యొక్క అధిష్టానం లేని మనస్థే ఉండదు మీకు ఒక ఇక్కడ ఉంటూనే అలా వేగంగా అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక ఒక రాయి ఒక రాయి నేలలో వేశాడనుకోండి తరంగం పుట్టి ఆ తరంగం అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి తరంగా ఉంటే నీరే నీరు లేని తరంగా వచ్చడికి కాబట్టి తరంగం వెళ్ళిపోతుందంటే అర్థం నీవే వెళ్ళిపోతుందని కానీ వాస్తవంలో మీరు రాయి వేసిన చోట నీరు ఎండమే ఆ సీన తరంగం ఉపాధి దృష్ట్యా దూరం ఉన్నది అదేవిధంగా స్వరూప దృష్ట్యా ఆత్మ ఆసీన మనస్కరమైన ఉపాధి దృష్ట్యా అదే ఆత్మ దూరం ప్రజతి అని చెప్పవచ్చు దీనికి శంకకుడు అక్కడ శీకకాలు ఆ కరోపృషద్ భాష్యంలో ఈ కరోప మంత్రానికి అక్కడ భాష్యంతుంది అక్కడ ఏమవుతారంటే ధ్యాయ తీవ నేలా అంటారు ఆత్మ ధ్యానం చేస్తున్నది వలన ఉన్నది ధ్యానం ఒకటే ఏకాగ్రత ఆత్మ ఏకాగ్రమా అన్నట్లు ఉన్నది ఆత్మ చెంచలమా అన్నట్లు ఉన్నది లేదా అడిగితే అంటే వాస్తవంలో ఆత్మ ఏకాగ్రమా చెంచలమా ఏకాగ్రమే కాదు చంచలము కాదు మనస్సు ఏకాగ్రమైనప్పుడు మనస్సుని ఉపాధిస్తే ఆత్మయే ఏకాగ్రమైనట్లు మనస్సు చెంచలంగా ఉన్నప్పుడు దాన్ని ఉపాధిస్తే ఆత్మయే చంచలంగా ఉన్నట్లు కనపడుతుంది మీకు రహస్య యుక్తం మీరు గుర్తుపెట్టుకోవద్దు రాజకీయ రంగాలు తమ్ముడు మీ మనస్థతుడైనా అలజడిగా ఉన్నది అనుకో అప్పుడు మీరు నా మాట గుర్తు చేసుకోండి అలజడిగా ఉన్నది మీరు కాదు మనస్సు మీరు కాదు ఇది ఎలాగంటే నీళ్లలో చంద్రుడు ప్రతిఫలిస్తూ ఉన్నప్పుడు నీరు కదిలినప్పుడు ఆ చంద్రుడు కలిగినట్లు అనిపిస్తుంది వాస్తవంలో చంద్రుడు కదిలినట్లు కూడా అనిపించదు చంద్ర బింబ ప్రతిబింబము కదిలినట్లు అనిపిస్తుంది ప్రతిబింబము కూడా అక్కడ కదల ఏం లేదు అక్కడ ప్రకాశం తప్ప మీరే లేదు కాబట్టి ప్రతిబింబము కదులుతున్నట్లు ఉంటుంది వాస్తవంలో చంద్రుడు కదులుతాడు లేదు నీళ్లు కదిలితే చంద్రుడు కదులుతున్నాడా చంద్రుడు అలా ఉన్నాడు ఇక నీళ్లే కదులుతున్నాడు కదిలినప్పుడు ఆ నీళ్లలో ప్రతిఫలించే చంద్రుడే కదులుతున్నాడా అన్నట్లు అనిపిస్తుంది అదేవిధంగా మీ మనస్సు అలజడిగా ఉన్నది వాస్తవం కానీ ఆ మనస్సుతో మీరు ప్రాధాత్మ్యమైతే రమేకమై ఉన్నప్పుడు నేనే అలజడిగా ఉన్నాను అని మీకు భర్మపడుగుతుంది మీరు మనస్సుతో పాదాత్మ్యాన్ని బ్రేక్ చేసి నేను సాక్షిని ఇదిగో ఇది అని ఎప్పుడైతే మీరు మనస్సును సాక్షిగా తెచ్చిస్తారో వెంటనే ఆ మనస్సు యొక్క అవధి ఉంటుంది కంటిన్యూ అవుతుంది ఎవరో అవధిలు కలుస్తాయి ఏదో గుర్తుకొచ్చి మనస్సు ఆందోళన కొడుతుంది అంటే ఎవరితో కదా మాట వచ్చిందనుకోండి మనస్సు ఆందోళన కొడుకు ఎవరైనా మాట పెట్టుకోకూడదు ఎందుకంటే ఎవరో మాట్లాడేసి అవలంబం చేస్తే తప్పక మీరు ఆందోళన కొడుతూ కూర్చుంటారు కాబట్టి అటువంటివి అవాయిడ్ చేయాలి కానీ అప్పుడప్పుడు తప్పున సరయ్యి మనస్సు ఆందోళనలో పడిపోతుంది అటువంటిప్పుడు ఈ ఉపాయాన్ని నేను ఆచరించాలి ఏమిటి ఆందోళన పడేది మనస్సే కానీ నేను కాదు కదిలేది చంద్రుడు కాదు నీళ్లు కదులుతాయి అలాగే మనస్సు కదులుతుంది తప్ప మీ స్వరూపము నాకు కదలుతీ అది గుర్తుపెట్టుకోవాలి అలా గుర్తుపెట్టుకుని మనస్సును సాక్షిగా మీరు దర్శిస్తే తెలుగు వెంటనే మీరు ఆ అలజల్లి యొక్క ప్రభావం నుంచి బయటపెట్టుకోవాలి ఒక ఫ్రీడమ్ మీకు లభించింది వీటికి ఫ్రీడమ్ క్లాస్ సిస్టమ్ పేరు ఈ పాఠాలు ఫ్రీడమ్ క్లాస్ సిస్టమ్ అంటారు ఇక్కడ మిమ్మల్ని విద్వాంసులుగా తయారు మీకు ఫ్రీడమ్ ఇవ్వడం కోసం పాటు ఫ్రీడమ్ క్లాస్ సిస్టర్ సో కాబట్టి ఆశను దూరం కూడా క్షయామో యాపి సర్వత నిజ తెలుసు అంటే వీళ్ళు నిద్రపోతున్నారు నిద్రపోతుంటే కలొచ్చి ఆ కళలో వీరు మొత్తం అంత చక్కట్లు కొట్టు నిద్రపోతున్నది ఏంటి దేహము మనస్సు ఇంద్రియములు కానీ ఆత్మచైతన్య అధిష్ఠితమయ్యే నిద్ర అనే అవస్థ ఉంటుంది ఆత్మచైతన్య అధిష్ఠితము కాని నిద్ర ఉండదు ఇప్పుడు అలలు లేవు మీరు కదలిక లేకుండా కదలిక లేదు అలలు లేవు అనే అభావాన్ని మీరు చెప్పినప్పుడు ఆ అభావానికి అధిష్టానం ఉంటుందా ఉండదా ఉంటుందా మీరు అధిష్టానం ఉంటుంది అలాగే నిద్రపోతున్నాడు కదలకంగా పడి ఉన్నాడు అన్నప్పుడు ఆ అభావానికి ఆ కదలిక యొక్క అభావానికి తెలియకపోవడానికి అధిష్టానము ఆత్మ చైతన్యం ఎక్కువ ఇంతకపోయి మనస్సు కదలడం ప్రారంభించింది కదవడం ప్రారంభిస్తే వీళ్ళు రైలు బస్సులు ఎక్కి ఎక్కడెక్కడకు తిరిగి వస్తుంది ఎలా తిరుగుతారో చెప్పండి సార్ ఎక్కడెక్కడికి వెళ్ళాలని జాతర వ్యవస్థలో అనుకున్నాడో అవన్నీ తిరిగి ఎవడ వాళ్ళని కలవాలని అనుకున్నాడో వాళ్ళందరినీ కలిసి వస్తారు శయానో వ్యాప్తి ఇక్కడ కదలికలేని మనస్సు యొక్క ఉపాధి అంతటా సంచాతం చేసినటువంటి మనస్సు యొక్క ప్రాతికే సర్వత యాతి నీ కోసం మహాయోగులు యోగిశ్వంలో ఒక్కనేది మీమో మాట మీది ప్రయాణో యాతి సర్వతహ దేవుడు ఏ దేవుడు తం దేవం ఏ దేవుడు ఆత్మదేవుడు మీరేనండి దేవుడు ఆత్మదేవుడు ఈ ఆత్మదేవుడు అనే మాట మీద ఎక్కడ బాబా దేవుడు గణపతి దేవుడు లేకపోతే సరస్వతి దేవుడు దేవత ఇలాంటి మాటలు ఎక్కడ పడతాయి మాట ఎక్కడ వెళ్ళబడు ఈ ఆత్మదేవుడు అనే మాట సర్వపరిషత్తులో వస్తుంది మళ్ళీ మాండిత్యంలో వస్తుంది దేవుడు ఈ దేవుడు మద అమ దేవుడు ఒకప్పుడు సంతోషంగా ఉంటాడు మదే సంతోషం అర్థం ఒకప్పుడు దుఃఖంగా ఉంటాడు ఇదే ఈ మరి దేవుడు అయ్యింది ఒకప్పుడు సంతోషం ఒకప్పుడు దుఃఖం ఏంటి అంటే మనస్సుతోటి తాతాత్మ్యాన్ని చెంది ఉన్న సందర్భంలో మనస్సు సంతోషంగా ఉంటే వీడు సంతోషంగా ఉన్నట్టు మనస్సు దుఃఖిస్తూ ఉంటే వీడు అలా చెప్పచ్చు లేదా స్వరూపాన్ని బట్టి మద మనస్సుతోటి తాదాత్మ్యాన్ని మనస్సు యొక్క చేత ఆ మద మనస్సుతో ఉపాధి ఉంటే ఏదో సుఖం వచ్చేసరి సుఖం వస్తూ పోతూ ఉంటుంది దుఃఖ ప్రధానంగా ఉంటుంది మనస్సు అంటే మనస్సులో బరువు ఉంటుంది ఆ బరువు ఆ బరువు చేత మీకు మద ఆ మధ అనే అనుభవం కలుగుతుంది అంటే అడ్ హ్యాపీగా ఉంటారు అదే మనస్సు యొక్క ఉపాధిని మీరు తప్పించుకున్నారని కోరు మదే దీన్ని విషయాన్ని ఇప్పుడు మీ అనే అనుభవం నేను అహంకారము అవుతా ఇంగ్లీష్ లో ఈగో సెల్స్ ఈ అహంకారం అనేది అనుభవానికి వస్తూ ఉంటుంది అసలు ఈ అహంకారం యొక్క పుట్టు పుట్టు ఎలా పుట్టుత దాని లక్షణం ఏంటి మీరు గమనించండి అహంకారం బ్రెయిన్ సెల్స్ నుంచి పుట్టుంది పుట్టదు బ్రెయిన్ సెల్స్ నుంచి బ్రెయిన్ సెల్స్ లో అహంకారము బలంగా ఇంప్రిట్ చిన్న పిల్లవాడి బ్రెయిన్ సెల్స్ లో అహంకారం ఉండదు క్రమంగా ఇన్ఫ్లుడెన్స్ అవుతుంది అక్కడ ముద్ర వేసినట్టు అవుతుంది దీనికి ఒక దృష్టాంతం ఇస్తారు ఆ పిల్లవాడి పేరు రాజు అలాంటి రాజు గజు అని తెలుస్తారు మహారాజును ఎవరో పెట్టారు వీళ్ళు అంటారు అమ్మ అంటుంది అన్నం పెట్టేప్పుడు రాజుకే ఆక్రమిస్తూ ఉంది ఇప్పుడు రాజా అన్నం తింటాడు మొదట ముందర అట్లా పెడుతుంది రాజు అన్నం తెలిపాడు రాజుకి జకీయుడు కొత్త నక నకలు ఆడుతూ ఉన్నది అని తల్లి వీళ్ళు ముద్ద వీటి చేత ముద్ద తిరిపిస్తుంది వాడికి మాటలు వచ్చే కొత్తగా వాడు అడుతాడు రాజుకు ఆక్రదేస్తోంది అంటాడు తర్వాత కొంతకాలానికి నాకు రాజుకే ఆక్రమేస్తోంది అన్నప్పుడు ఆకలి అనుభవానికి వచ్చి అన్న మాట కానీ అహంకారం ఇంకా నిర్మాణం కాదు ఆకలి ఉందే తప్ప నేను నా ధియర్ ని లేదు కాబట్టి రాజుకే ఆక్రదేశ్ అప్పటికి ఇంకా అహంకారం నిర్మాణం కాదు అహంకారం నిర్మాణం అయిపోయేకి నాకు ఆక్రమేస్తోంది అంటే బాగా తరిగి అహంకారం ఎలా రెడ్మానం అవుతుందో రాజుతో ఆక్రహిస్తోంది నా పిల్లవాడు అన్న సందర్భంలో ఇంకా బ్రెయిన్ సెల్స్ లో ఈ గో ఫిక్స్ అవ్వలేదు ఇంప్రింట్ అవ్వలేదు తర్వాత ఇంప్రింట్ అయ్యింది ఈ బ్రెయిన్ సెల్స్ లో మీ నాది అనే ఇంప్రింట్ అది ప్రకటన అది దైనవిగ్గ ఉంటుంది షాటిక్ గా ఉండదు స్ట్రాటిక్ గా ఏముండదు నిద్రపోయేటప్పుడు స్ట్రాటిక్ ఉంటుంది నిద్రపోయేటప్పుడు ఒక రకమైన ఒక రకమైన స్ట్రాటిక్ స్టేట్లను వెళ్ళిపోతాయి తప్ప మామూలుగా వెయిటింగ్ స్టేట్ అంటూ చాలా డైనమిక్ గా చర్మంతో ఉంటాయి ఈ బ్రెయిన్ సెల్స్ యొక్క మూమెంట్ అది డైనమిక్స్ ఆఫ్ ఈగో అహంకారం యొక్క కదలిక మూడు విధాలుగా ఉంటుంది దీన్ని రిఫ్లాక్స్ అంటే ఆ స్పందన ఆ రకమైన మూమెంట్ వచ్చిందంటే అది అహంకార ప్రముఖంగా మాత్రమే ఉంటుంది ఆ మూమెంట్ ఆ మూమెంట్ అహంకార మూమెంట్ అలాగే ఉంటుంది ఏంటో తెలిసినా మూమెంట్ కోరిక అభద్రత తర్వాత కంటిన్యూటీ అంటే కాదు ఇప్పుడు మనిషి మీరు మీరు మిమ్మల్ని మీరు ఏ విధంగా తెలుసుకుంటున్నారు కంటిన్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటిన్యూటీ తెలుసుకుంటూ ఉంటారు ఇప్పుడు నేను డెబ్బై ఏళ్ల వారిని అంటే కదా అది కంటిన్యూటీలో భాగంగా నేను ముఖ్య వారిని తర్వాత నేను తండ్రిని తండ్రిని అన్నాడంటే కొడుకు అప్పుడెప్పుడో కొడుకు నేను ఇప్పుడు పెద్దవాళ్ళై తల్లి కంటిన్యూటీలో భాగంగా ఉంటుంది ఇదంతా కూడా ఈ నెల రోజులు పంపిస్తే నాకు దీపం వస్తుంది తర్వాత వీళ్ళు నేను పోయిన తర్వాత వీళ్ళు నాకు కర్మ చేస్తాడు అంత దాంట్లో మళ్ళీ రెండే కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది ఆ కంటిన్యూటీలో తర్వాత దేహత్యాగ్డు యజ్ఞం చేస్తే దేహ తర్వాత నేను శ్రద్ధానికి పోతాను అంతా కంటిన్యూటీలో భాగం తర్వాత నేను ఈవేళ మమ్మల్ని వచ్చింటే రేపటి అభివృద్ధిగా ఉంటాను ఇదంతా కూడా కంటిన్యూటీ ద సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ మీకు అనుభవానికి వస్తూ అదే అహంకారం దేహాభిమానం ఉండాలి దేహాభిమానం లేకపోతే కంటిన్యూటీ ఎక్కడి నుంచి వస్తుంది అది అహంధ తర్వాత మీకు ఎప్పుడైనా కోరికలు ఎప్పుడైనా కోరికలు అనుభవానికి వస్తూ ఉంటాయి కదా ఎన్నో కోరికలు ఈవెన్ అపేక్ష కోరిక తీరికే వస్తుంది ఉదాహరణకి మీరు ఎవరి నుంచికైనా ఉద్భాండి వీళ్ళు మనకి కొంత స్వాగతం పరికి అంటే స్వాగతం పరకే కొలు అనేవి కట్టడం కాదు అయ్యా తండ్రి కూర్చొని కూర్చొని వేసి కూర్చోని ఒక కప్పు కాఫీ నీళ్ళు ముందు మంచి నీళ్ళు తర్వాత ఒక కప్పు కాఫీకి ఇచ్చి అలా చేస్తారని మీరు అపేక్షిస్తారు అది కోరిక తర్వాత మీరు ఇంతకు ముందు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాడికి సర్వీస్ చేశాను ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు సర్వీస్ చేయాలి అని మీరు అపేక్షిస్తా అది కూడా కోరిక కోరికంటే నాకు వడ్డీ కప్పు కావాలి అంటే అది మాత్రమే కోరికను నేను అనుకోకూడదు ఈవెన్ స్మాల్ ఎక్స్పెక్టేషన్స్ ఏవో ఉంటాయి అవన్నీ కూడా కోరిక ఇప్పుడు కోడలు నాకు అనుకూలంగా ఉండాలి అని అత్తగారు అనుకుంటే అది కోరిక అత్తగారు నేను ఎట్టినట్టు చేయాలి అని కోడలు అది కోరిక ఈ కోరికలు విఘాతం పొందినప్పుడే క్లాషెస్ వస్తాయి ఇది డిజైర్ అది ఒక మూమెంట్ బ్రెయిన్ సెల్స్ యొక్క మూవ్మెంట్ ఆ మూవ్మెంట్ అహంకార ప్రయుక్తంగానే ఉంటుంది అంటే అహంకారంతో కూమెంట్ కే అహంకారము అంటే తర్వాత అభద్రత అంటే ఇన్సెక్యూరిటీ పెద్ద వయసులో నాకేమవుతుందో ఇప్పుడు తర్వాత ఇప్పుడు బాగానే ఉన్నాం ఇప్పుడే మూడు ఒక మడా దృష్టి ఇప్పుడే బాగానే ఉన్నాం కానీ పెద్ద వయసులో నాకేమవుతుందో రేపు మరి ఏమవుతుందో ఈవేళ బ్రేక్ఫాస్ట్ బాగా కుదిరింది వేరు కుదురుతుందో కూడదు కానీ వీటి అభద్రతలో ఉంటాడు అంటే అది ఇన్సూరెన్స్ పాలసీ అందుకోసమే తీసుకుంటున్నాడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నవాడు తీసుకునేప్పుడు హెల్దీగా ఉంటాడా సిక్స్గా ఉంటాడా హెల్దీగా ఉంటాడు సిక్స్గా ఉంటే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి టైం ఉండదు డాక్టర్ మేజీ కోసం హెల్త్ ఉండి సిక్స్ ఇన్సూరెన్స్ తీసుకుంటా కాబట్టి ఈ అభద్రత దట్ ఈజ్ ఆల్సో ద మూవ్మెంట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్సూరెన్స్ ఇదండి ఈగో ఇది ఈగో కాబట్ ఈగో మూమెంట్ ఇలాగే ఉంటుంది ఇది బాడీ ఫ్రమ్ ద బ్రెయిన్ సైల్స్ ఇది ఆ మదహ ఈ మూమెంట్ అంతా కూడా దుఃఖమునకు మూలము సంసారంలో మీరు దుఃఖము మరి మదహా ఎక్కడి నుంచి వస్తుందో చెప్పుకుంటారా చూడండి మీరు ఆ మూమెంట్ ద మూమెంట్ ఆఫ్ ది ఈగో త్రీ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్ రీగో మూమెంట్ మెయిన్ గా దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి దాన్ని అబ్జర్వ్ చేయాలి దాన్ని సంస్కృతంలో సమాధానము అంటారు ఇంగ్లీష్ లో అటాన్షన్ అని అంటారు ఎప్పుడైనా ఎన్సిసి అటాంక్షన్ అని ఉన్నారా మీరు అటామిషన్ అంటే వాళ్ళు అన్నారా వాళ్ళు నిలబడతారు కరెక్ట్ నిలబడతారు స్టాండీ అంటే వాళ్ళు కదా అటెన్షన్ అనేటువంటి తక్కువ అంతకుముందు అక్కడ కబుర్లు చెప్పిపోతూ ఉంటారు కదా అప్పుడు అన్ని కబుర్లు ఆగిపోయితే అంతేకాదు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు చేసి చూడండి మీరు అటెన్షన్ అని నిలబడినప్పుడు మీ మనస్సు కూడా నిశ్చలం అయిపోతుంది మనస్కు కూడా అటెన్షన్ వచ్చింది ఈ అటెన్షన్ సో యూ యూ పే అటెన్షన్ కొన్ని మూమెంట్ ఫీల్ కావు ఆ ఈగోకు మీద అటాన్షన్ క్రేట్ చేసినప్పుడు ఇప్పుడు మూవ్మెంట్ ఆఫ్ ఈగో ఇ బోర్నింగ్ ఫ్రం బ్రెయిన్ సెల్స్ బ్రెయిన్ సెల్స్ నుంచి పుట్టింది బ్రెయిన్ సెల్స్ లొవర్ బ్రెయిన్ సెల్స్ చెంది ఉంటుంది కానీ ఈ అటాన్షన్ బ్రెయిన్ సెల్స్ ద్వారా ఆపరేట్ చేసినప్పటికీ ఇది బ్రెయిన్ సెల్స్ కి సంబంధించినది కాదు